త్మానస్వంత ప్రకాశం కులంత ప్రకాశయ ఇప్పుడు వంటలో ఉన్నాడు అనుకోండి ఆహార పదార్థాలు సిద్ధంగా లేవు అతను థీని మొదలుపెట్టి వంట వండి ఆహార పదార్థాలను తయారు చేశారు ఆదిత్యుడు కూడా అలాగే చేస్తున్నాడే ప్రకాశస్వరూపుడు ప్రకాశ స్వరూపం కానివాడుగా ఉండి ప్రకాశాన్ని తయారు చేసి ప్రకాశం పొద్వంత తద్వారా లోకాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అని అలా కాబట్టి ఆదిత్యుడు ఏ విధంగా నిచ్చే ప్రకాశ స్వరూపుడు ఆత్మ చైతన్యం కూడా అయితే మరి ఏం చేస్తున్నట్టు అంటే ఆదిత్యుడు ప్రకాశాన్ని తయారు చేసి ప్రకాశంపజేస్తున్నాడు మరి ఏం చేస్తున్నాడు స్వభావే నిత్యేన ప్రకాశేన స్వభావము స్వరూపం తమ స్వరూపమైన నిత్యమైన ప్రకాశముతో ప్రకాశింపజేస్తున్నాడు అంతే అంతే తప్ప సరే ఇంక ఇప్పుడు తెల్లారింది ఆరాధరైంది ఇంక ఇప్పుడు నేను ఈ లోకాన్ని ప్రకాశింపజేసి టైమైంది అలా పంచాంగంలో రాసి పెట్టారు కాబట్టి ప్రకాశాన్ని సరే సిప్పుడు ప్రకాశిస్తారు నాట్ రెట్ గార్ట్ ఈస్ నాట్ రెట్ గార్ తోపి ఆత్మా అభిప్రాయ స్వభావ దృష్ట్యా నిత్యే ఆత్మ కూడా ఎప్పుడు కూడా సూర్యుడికి ఆత్మకి పోయిస్తారు ఆత్మ కూడా సూర్యుడు పెడతారు సూర్యుడు అంటే ఎలా కూడ కుండలో నూనె నూనెలో సూర్యుని యొక్క ప్రతిబింబము సూర్యుడు నాలుగు అంశాలు ఉంటాయి కొండ దేహము నూనే మనస్కోము ప్రతిబింబము జీవుడు సూర్యుడు ఆత్మ మరి పరమాత్మ కోరి పరమాత్మ కూడా ఆత్మ అంటే పరమాత్మే మళ్ళీ పరమాత్మ వేరే ఉండేట్టు సూర్యుడు ఎంకో వస్తారు అక్కడ ఆత్మ అంటే పరమాత్మ నెయ్యి అంటే నెయ్యి అంటే స్వచ్ఛమైన నెయ్యే నెయ్యి వేస్తారు నెయ్యి ఎదుగుతారంటే ఎలాంటి అంటే నెయ్యి అంటే స్వచ్ఛమైన నెయ్యి ఆత్మ అంటే పరమాత్మ అయ్యేది అది ఈ ఆత్మకు వల్ల అవి పరియుక్త స్వభావ స్వరూపము లోపించేది కావాలి ఎన్నికీ లోపించదు ఏవి స్వరూపము దృష్టి అటువంటి దృష్టి నిత్యమైన దృష్టి ఆ దృష్టి దృష్టి ఉన్న భక్తియే దానికి ద్రష్టానం పేరు వచ్చింది దాని ద్రష్టానం అందుకోసం అన్నారు ఎందుకంటే దాని ద్రష్ట దృష్టి అనే పనిని చేస్తూ ఉంటుంది అలా అందుకోసం అనడదు అది ఎందుకన్నది వినాశము లేని దృష్టి దాని స్వరూపము కర్ణుని ద్రష్ట అంటారు అంటే అప్పులపులు చూసుకోబు అప్పులొప్పుడు మానేస్తుంది మనస్సుని ద్రష్ట అంటారు అప్పులొప్పుడు తెలుసుకుంటుంది ఇంకోప్పుడు మానేస్తుంది ఆత్మని ద్రష్ట అంటారు నిత్య స్వరూపము కొంత అక్కడ దిశ కాబట్టి అన్ని చోట్ల ద్రష్ట అనే పదప్రయోగం ఉన్నప్పటికీ దాని యొక్క అర్థము మనకు ఆ భేదము అది పూర్వపక్షం గౌరవం తర్ష్ నా అయితే ఆత్మ ఎందు ద్రష్టాన్ని అంటే ఆత్మ దృష్టి అనే పనిని లేదు దృష్టి అనేది ఒక అది పూర్ణపక్షం దృష్టి అనేది ఆ స్త్రీ ఆత్మ చేయటం లేదు కాబట్టి అనే పదప్రయోగము ఆత్మలను ముఖ్య అర్థంలో వాడకూడదు గౌణార్థంలో వాడాలి అయ్యా నీకు ఓటుకుండాలి నాకు ఓటు ఉండాలి ఓటు గురించి ఈ కార్యక్రమం నడవదు ఇంకొక ఘట్టంలో నవే దిశాము ఈ ఘట్టం నుంచి బయటపడితే తర్వాత ఈ గౌణం కలిగే ద్రష్టత్వం అనే పరమక్షాలని నేను కొంచెం వివరంగా కష్టాన్ని పొందుతున్నాను అట్లైన అంటే అట్లయిన అంటే నిత్యకుడు దృష్టి చేతనే ఆత్మద్రష్ట అన్నతో ఇప్పుడు ఆత్మ ద్రష్ట అన్నా ఆత్మద్రష్ట అన్నప్పుడు దృష్టి అనే క్రియను చేయుట చేత ద్రష్టానుకున్నామా లేక దృష్టి దాని నిత్య స్వరూప ముహుట చేత ద్రష్టానుకున్నామా అంటే మనం ఏమనుకున్నాము నిత్య దాని దృష్టి ఆత్మ యొక్క స్వరూపముహుట చేత ద్రష్టాలనుకున్నాము అక్కడ తిరుచి అది వివక్షత కాదు తిరుచిపార్టెంట్ కాదు తీర్చిందే కలుసు వస్తుంది కర్త ఉండే తిరుచి కర్తలోనే ఉంది తురుచి ఈ తిరుచి కర్త అనే అర్థంలో వస్తుంది ఇక్కడ కర్త అనే అర్థంలో వచ్చిన దృష్ట ద్రష్ట కాదది స్వరూపభూతమైన దృష్టి కాలది అనే అర్థంలో ద్రష్ట అని మనం అంటున్నాము ఆత్మ యొక్క ద్రష్ట స్వము ఇప్పుడు ముఖ్యము గౌణము అని లోనము అంటే ప్రైమరీ సెకండరీ అని ఇంగ్లీష్ లో చెప్తారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎలా చెప్తారంటే వీళ్ళు ఈ బ్రహ్మచారి సింహము సింహ మానవత అని చెప్పే ఈ బ్రహ్మచారి సింహము సింహము అంటే నిజంగా సింహమన అంటే వాళ్ళకి జూలు సింహానికి జూలు ఉంటుంది ఆ జూలు తిందా సింహము పశువుల్ని వాటిని చంతి కూడా అలాగే అక్కడ ఆవుతో ఉంటే దాన్ని చంతే తిరిగిస్తాడనా అలాగే సింహము అంటే అక్కడ ఏంటి జూలు ఉంది పశువుని చంతి తినేది అనే అర్థంలో సింహశబ్దాన్ని ముఖ్యంగా ఉంటాడు అంటే అదే కదా ముఖ్య సింసారి నుంచి వచ్చింది కానీ మరి బ్రహ్మచారిని పట్టుకుని సింహము అన్నారంటే అక్కడ ముఖ్య అర్థం కాదు గౌణార్థం అంటే సింహానికి గుణము గుణము సౌర్యము అనేది గుణము కాదు అది బ్రహ్మచారి ఎందుకు కాదు ఇప్పుడు మానవకుడు వీడియో సౌర్యము మొదలైన గుణములు కలవు కనుక ఆ గుణములను బట్టి సింహం అన్నారు కాబట్టి సింహ మానవ కహ అన్నప్పుడు సింహ శబ్దానికి అంటే నిజంగా శులభం అంటారు అలాగే ఆత్మ ద్రష్ట అన్నప్పుడు ముఖ్య అర్థం కుదరదు ఎందుకంటే దృష్టి అనే క్రియ చెయ్యాలి కదా దృష్టి అనే క్రియను చేస్తే ద్రష్ట అని ముఖ్య ఇక నువ్వు అంటున్నావు కదా దృష్టి అనే క్రియను చేయదు అంటున్నావు కాబట్టి ముఖ్య అర్థం కాదు గౌణార్థము అలాగంటే అట్లైన అంటే నిత్యమగు దృష్టి చేతనే ఆత్మ ద్రష్ట అన్నచో ఆత్మ యొక్క ద్రష్టత్వము గౌణము అంటే ఆత్మ దర్శనమనే క్రియకు ఆశ్రయము కాదు గౌణార్థం చేసినప్పుడు సింహ మానవ పశువులను హింసించడానికి ఈ మానవులు కూడా ఆశ్రయం అవుతున్నాడు అవసరం గౌణము ఒరిజినల్ సింహము ఆశ్చర్యమవుతుంది అది నిత్య దృక్ష్మరూపము ఆత్మ ఎందు ద్రష్ట అనే వ్యవహారము ఆరోపించబడుతోంది అన్నతో అది సరికాదు అంటే ఆత్మ అసలైన ద్రష్ట కాదు అసలైన ద్రష్ట మనస్సు కన్ను చెల్లివే ఆత్మ ద్రష్ట కాదు అది జడమీ అది వీటి ఎన్ని ఉండే దృశ్యత్వాన్ని దాని మీద ఆరోపించి దాన్ని ద్రష్ట అంటున్నావు అని కోరుకువోపత్తే దాన్ని ఆయన రివర్స్ చేస్తున్నారు అసలు ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నారు అర్థం ప్రకాశిస్తుంది అర్థం ప్రకాశిస్తాము కదండి ఇప్పుడు రెండు వాక్యాలు ఉన్నాయి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అర్థం ప్రకాశిస్తున్నాడు ఇక్కడ అర్థం యొక్క ప్రకాశం వచ్చి పోతూ ఉంటుంది సూర్యుడు యొక్క ప్రకాశం నిత్య ప్రకాశం ఇప్పుడు మీరు ప్రకాశమనే పదానికి ముఖ్య అర్థం సూర్యుడికి ఇస్తారా అర్థానికి ఇస్తారా దేవుడికి ఇస్తారు అదానికి స్వతహగా ప్రకాశించకపోయినా సూర్యుని సన్నిధిలో ప్రకాశించినట్లుగా కనపడుతోంది కాబట్టి ఇది కూడా ప్రకాశిస్తోంది అని అన్నానే తప్ప వాస్తవంగా ప్రకాశించేది సూర్యుడు సింహ మానవక అన్న మానవకుడు సింహం అంటే సింహం ఓ గుణం వీడికి ఉంది కాబట్టి వీడిని సింహం ప్రకాశించేది కాకుండా ప్రకాశించే సూర్యుడుకుంటే ఓ లక్షణం దీనికి వచ్చింది కనుక ఓ గుణం ఇతరును ప్రకాశింపజేక అనే గుణం నేను వచ్చింది కనుక దీన్ని కూడా ప్రకాశిస్తోంది అని అనుకున్నాము కాబట్టి ముఖ్య ప్రకాశకత్వము సూర్యుని ఎన్నే ఉంటుంది అర్థములోనే ఉండదు అలాగే ముఖ్య ద్రష్టత్వం ఆత్మ ఎన్నే ఉంటుంది కర్మ ఎన్నో మనస్సు ను ఉండదు కాబట్టి కర్మ ఎన్నో ముఖ్యం పెట్టింది ఆత్మ యొక్క దౌణం పెట్టడం అనేది ఈ నయ్యా రేపు చేసినటువంటి తత్వ దోషం అలా ఆత్మ జడము అన్నారు ఆత్మ మనస్సు జ్ఞానం ఉత్పద్యే వాళ్ళ వాక్య అర్థసంగ్రహంలో సెంటెన్సెస్ ఆత్మ జడము ఆత్మ మనస్సు కలిసినప్పుడు జ్ఞానం కూడుతుంది కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశ చైతన్యము అని వాళ్ళు చెప్పలేదు ఈ తత్వాన్ని పాఠం జరుగుతూ ఉంటారు పండించారు అద్వైత పొందితుంది ఎలా మీరు అద్వైత పండించు కదా ఈ తత్వం కోరుకుంటున్నారు కదా దాంతో ఆత్మ జడ ఆత్మ జీవాత్మ పరమాత్మ చేతి అని నేను సంగ్రహం తత్వ సంగ్రహం వాక్యాలు మీకు కోర్ చేస్తూ ఉన్నా ఇది వల్ల ఇస్తూ ఉంటారు ఇది అద్వైతానికి ఉపయోగిస్తు సపరితర అద్వైత సభాన్ని పెరుగుతాయి ఇది అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఎలా ఉపయోగిస్తుంది వ్యాకరణ ఉపయోగిస్తుంది కానీ రక్తం ఎలా ఉపయోగిస్తుంది సత్కాన్ని ప్రణంగా చదవకూడదు ఖండియంగానే చదవచ్చు అది ఒక సబ్జెక్టుగా చదవద్దు ఎలాంటి భాగంగా చదువుతుంది ఎలా చూడవుతుంటే దాని వచ్చి మీరు నాలుగు లక్షణాలు ఒక వేస్తూ ఆ విధంగా తక్కువ తెలుస్తుంది వ్యాకరణాన్ని కలకూపడతాయి వ్యాకరణాన్ని మళ్ళీ సపరేట్ గా కదా సపరికర అద్వైత వేదాంత సభాన్ని వేరు పెట్టి పరికరంలో లభి పెడతాం అద్వైత వేదాంతంతో సంబంధం లేని దాంట్లో పెట్టాలి దర్తం పెట్టాం పురాణం మరో కన్నా ద్వైతాలు ఈ పరికరాలన్నీ ద్వైతములు అద్వైతం సిద్ధాంతం అంటే ఎవరవుతుంది వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది ఎవరు అది చేస్తారు వాళ్ళు పండితులు రాజు సమాధానం చెప్తారు ఏదో సమాధానం చెప్పకుండా ఉండడం వాళ్ళే తక్కువ ఉంటారు ఓకే సిద్ధాంతం ఏమిటంటే ఏవమేవ ముఖ్యత్వం ఏవమే వాటి అర్థం అంటే చూస్తున్నాండి అప్పుడప్పుడు వచ్చిపోయే విధంగా కాకుండా నిత్య స్వరూపభూతమైన ప్రకాశంగా ఉండడమే ద్రష్ట అనే పదానికి హనుమానం జపా అతి ఆత్మన ద్రష్టృత్వం దృష్టం త్రష్ గౌణత్ ఎర్ర ధీనిచే నిత్య ను దృక్స్వరూపముచే మాత్రమే ఆత్మకు ముఖ్యమగు ప్రకాశలీతృత్వము సంభవం అవుతుంది ఆత్మ ఇంకో విధంగా కూడా ద్రష్ట అయ్యే పక్షంలో అప్పుడు ఈ కూటస్థ ఆత్మ యొక్క ద్రష్టత్వము గౌణము ముఖ్యము కానిది కావచ్చును కానీ ఆత్మ దర్శించే మరో లేదు కావున ఈ విధముగా మాత్రమే ఆత్మకు ముఖ్యముదు ద్రష్టత్వము సంభవమవుతున్నది కూటస్థ దృష్టిత్వము కాకుండా మరో విధముగా అంటే క్రియకు ఆశ్చర్యముక ద్వారా ఆత్మకు ద్రష్టత్వము సంభవము కాదు ఇప్పుడు చూడండి కన్నుకి ద్రష్టత్వం ఉన్నది ద్రష్టత్వము అంటే పూచే పూచే స్వభావం పూచే స్వభావం ఉంది కన్నుకి ద్రష్టత్వం ఉన్నది ఓకే ఎలా వచ్చిందా ద్రష్మత్వము అంటే అప్పుడప్పుడు చూసుక అనే పనిని అది చేస్తూ ఉంది చూచుతా అనే పనిని చేస్తుంది పనిని చేస్తుంది అంటే అప్పుడప్పుడు చేస్తుంది అని చెప్పకనే చెప్పినట్లు అయినది పనిని అలా నిరంతరం చేసేస్తూ ఉండదు పని క్రియ క్రియ అంటే పుడుతుందో పూర్తుంది ఏ త్రి అంటే ఎంతసేపు అయినా పుడుతుంది పూర్తుంది మీరు పూర్తి ఐదు నిమిషాలు ఐదు రోజులు చేసేదనుకోండి క్రియ ఐదు యాభై రోజులు చేస్తే క్రియ కాబట్టి కన్ను ద్రష్ట ఏ విధంగా అవుతుంది సూచిక అనే క్రియను చేసి మానేసి చేసి మానేసి ఆ విధంగా కన్ను ఎందు ద్రష్టృత్వము సంభవం అవుతుంది అటువంటి అంటే అటువంటి ద్రష్టత్వం అంటే ఏమిటి అనే క్రియకు ఆశ్చర్యమవుతా సూచితాన్ని తెలియకు ఆశ్రయం ఏమిటి కన్ను లోనే తెలియకు ఆశ్రయం అవటం ద్వారా కన్ను ద్రష్ట అవుతోంది ఆ విధంగా ఆత్మ ద్రష్ట అవుతుందా అవదు ఎందుకంటే ఆత్మ ఓసారి చూసి ఇంకోసారి చూడడం ఆ విధమైన ద్రష్టత్వం ఆ విధమైన ద్రశత్వం అంటే క్రియకు సూచిక అనే క్రియకు ఆశ్చర్యం అవుతా ఇప్పుడు ద్రష్టత్వం రెండు రకాలు ఒకటే సూచిక అనే క్రియకు ఆశ్చర్యం అనే ద్రష్టత్వము కంటి నుండి ఉంటుంది మనస్సు నుండి కూడా ఉంటుంది ఇంద్రియములని ఉంటుంది అటువంటి ద్రష్టత్వం ఆత్మయ్యి ఉండదు మరి ఇంకా ఆత్మయ్య ఇంకేం ద్రష్టత్వం ఉంటుంది అంటే నిత్యము తెలివియ చూపుటయే స్వరూపముగా గల ద్రష్టత్వం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చిపోయే చూపుట అనే క్రియకు ఆశ్రయమైనది కన్ను కాద ఎప్పుడు నిత్యముగా ఉండేటువంటి తెలివియే స్వరూపముగా గలది ఆత్మ కాబట్టి కన్ను ద్రష్ట అన్నప్పుడు సూచిక అనే క్రియకు ఆశ్చర్యమవుతూ తను ద్రష్ట అవుతున్నది ఆత్మ ద్రష్ట అన్నప్పుడు నిత్య స్వరూపభూతమైన తూపు చేతనే ద్రష్ట అవుతుంది అది పోనీ ఆత్మ కూడా సూచిక అనే చేసి అప్పుడప్పుడు అటువంటి క్రియకు ఆశ్చర్య అవటం ద్వారా ద్రష్ట అవ్వచ్చు నా అంటే అవడానికి అవకాశమే లేదు నిత్య స్వరూపభూత దృష్టి వలన దాని ఎందుకు ద్రష్టత్వం వచ్చేట్టు కన్ను మనస్సు మొదలైన ఇంద్రియములు అయిన ద్రష్టత్వము సూచికారిన స్త్రీలకు ఆశ్చర్యం అనేది పరి ద్వారా వచ్చేది ఇప్పుడు దీంట్లో గౌణము అయింది నిత్యమైనది అన్న చోట మీరు తెలిసి పెట్టి ఉంటే కదా దీంట్లో గౌణము కన్ను మనస్సు అదే ఉండే ద్రష్త్వం గౌణము నిత్యముగా స్వయం ప్రకాశ చైతన్యమై ఉండే ఆత్మయంద్రష్త్వము ముఖ్యము అని చెప్పాలి సింహమునందుండే సింహత్వం ముఖ్యము ముఖ్యము మానవపుండే సింహత్వమునము అని చెప్పాలి తెలిసిందండి ఇక్కడ వాక్యాన్ని లేదు కొద్ధమా ఇక్కడ ఆత్మయందు దృష్టివం అనేది అప్పుడప్పుడు చేసే చూసుకనే పని ద్వారా నచ్చిన ద్రష్టత్వం మాత్రం కాదు చూడండి ఇది అన్యథా ఆత్మన ద్రష్టత్వం దృష్టం అంటే అయితే ఆత్మ ఇంకో రకంగా కూడా ద్రష్టత్వం ఇంకో రకంగా అంటే అయితే అప్పుడప్పుడు వచ్చిపోయే చూసుక అనే అనే విధంగా కూడా ద్రష్టత్వం ఉన్నట్లయితే అప్పుడు ఆ ద్రష్టత్వము ఖాయంగా గౌణము మనం చెప్పగలుగుతాం తదా అస ద్రశత్వం గౌరవత్వం నటు ఆత్మన అన్నో దర్శన ప్రకారీ ఆత్మనందు ఇంకో రకమైన దర్శన పద్ధతి లేదు ఇంకో రకమైన దర్శన పద్ధతి అలా అయితే కన్ను దర్శనమనే క్రియందు చేయుటం ద్వారా అది దర్శిస్తుంది అలాంటి పద్ధతి ఆత్మందు లేదు తదేవే ముఖ్యం ద్రష్టత్వముపద్యతే ఆత్మయన్ ముఖ్యద్రష్త్వం వచ్చే పద్ధతి ప్రకారం విధానమేమగా ఆత్మ నిత్యముగా ప్రకాశిష్ట ఉంటుంది అదే ఆత్మన్ ముఖ్యమైన ద్రష్టత్వాధతి దృష్టా యథా ఆదిత్యాదీనా ప్రకాశయృత్వ నిత్యే స్వా ప్రకాశేనప్పుడు ఆదిత్యుడు ప్రకాశయుత అంటే ప్రకాశింపజేయు కాదు అంటే ప్రకాశింపజేసే ధర్మం ఆయన ముందు కలదు ప్రకాశయుతృత్వం అనే ధర్మము కలదు ఈ ధర్మము అప్పుడప్పుడు ప్రకాశింపజేయుట అనే క్రియం చేయుట ద్వారా వచ్చినదా నిత్యముగా ప్రకాశించుతా అనే స్వరూపం అక్రీయమాన అప్పుడప్పుడు చేయడం అనేది కాదు స్వరూపహూతమైన ప్రకాశం ఏదైతే కాదో ఆ ప్రకాశం చేత ఆదిత్యని వెళ్ళు ప్రకాశయుతృత్వము అనే ధర్మం వచ్చేది తదేవచ్చ ప్రకాశయతృత్వం ముఖ్యం అదే ముఖ్య ప్రకాశయుతృత్వం ఆదిత్యని రెండు లే ప్రకాశింపజేయు కదే ముఖ్యమైన ప్రకాశింపదేవిత ఎందుకో తెలుస్తున్నాండి ప్రకాశాంతరానుపత్తే ఆదిత్యుడు ప్రకాశింపజేస్తున్నాడు అన్నప్పుడు ఇదే పద్ధతి ఇంకో పద్ధతి ఆదిత్యుని ఏడు లేదు ఆదిత్యుడు ఎలా ప్రకాశింపజేస్తాడంటే ఒక శీరుభక్తుని చీకట్ నుండి తీసేసి అలా ప్రకాశింపదేవుడు ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు ప్రకాశిస్తూ ఉండడం ద్వారా ప్రకాశింపజేస్తూ ఉంటాడు తాను ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాడు నిత్యము ప్రకాశిస్తూ ఉంటాడు నిత్యము ప్రకాశిస్తూ తద్వారా ఇతరము ప్రకాశింపజేస్తూ ఉంటాడు అంతేగాని ఓ చిగురు పుట్టిన చీకత్వం పులి చేసి ప్రకాశింపజెయ్యడు అర్ధం ఉందనుకోండి అది అప్పుడప్పుడు ప్రకాశించి ఆ క్రియ ద్వారా ఇతరములను ప్రకాశింపలేదు అనే క్రియను చేసి అది ఇతరమును ప్రకాశిపడు కాబట్టి ఆదిత్య నియమునుండే ప్రకాశైతృత్వమే ముఖ్యము అర్ధగుణం నుండే ప్రకాశయుతృత్వము గౌణము అలాగే ఆత్మచైతన్యములం నుండే దృష్టియే ముఖ్యము కన్ను మనస్సు గుణైన వాటి నుండే దృష్టి గౌణము ఆత్మకు సూర్య నక్షత్రాదును దృష్టాంతముగా నీయవచ్చు సూర్యుడు తన స్వరూపమైన కృతకము కాని ప్రతకము అంటే క్రియాఫలము కాని నిత్యమైన ప్రకాశము ద్వారా మాత్రమే సర్వమును ప్రకాశంపజేస్తున్నాడు ఇప్పుడు ఇంకా ఎలా వస్తుందంటే మీరు సూర్యుణ్ణి గ్రహముని దానికి గ్రహం కాదు నిజాం నక్షత్రం గ్రహమును పేరు పెట్టడం పేరు పెట్టి చంద్రుడు ఇక్కడ గ్రహ బుధుడు వీటన్నింటితోటి కలిపి లెక్క మొత్తం మీరు ఎప్పుడైతే సూర్యుడు బుధుడు గురుడు చంద్రుడు అన్నారో ఆ హార్డ్ ఐటమ్స్ అన్నింటిని కలిసి ఒకే దాంట్లో కట్ చేసినట్లయింది అక్కడే ఏమవుతుంది ఈ నవగ్రహాలని వాళ్ళు ఎలా ఎలా చూస్తారు ఈ తొమ్మిది ఏకరూపంగా చూస్తారు ఏకరూపంగా చూస్తారో చూడలేదు సూర్యుడు చంద్రుడు భూమిని మాట్లాడతాడు భూమి వాళ్ళ లెక్కలోకి ఉండదు సూర్యుడు చంద్రుడు గురుడు సురుడు అని అన్నింటినీ ఒకే గాథ కట్టేస్తారు దీంట్లో సూర్యుడు నక్షత్రమైనాడు గురుడు గ్రహమైనాడు ఆ చంద్రుడు ఉపగ్రహం అయినాడు ఇది అన్నింటినీ గ్రహాన్ని ఉపగ్రహాన్ని నక్షత్రాన్ని రాహువు కేతువు అని నేర ఛాయలు ఆ ఛాయల్ని అన్ని జాతీ కట్టగట్టుకున్నదంటారు ఇది మోస్ట్లీ కరవబడి ఒక రాజకీయ ఒకదానికి సంబంధం లేని కరవబడి దాని చుట్టూ రేపు కథలు అడుగుతాడు ప్రసేను గురువుకి శత్రుత్వం ఉంటారు చంద్రుడికి గురువుకి ఏమిటి శత్రుత్వం మూడు చుట్టూ తిరిగే చంద్రుడికిను సూర్యుడి చుట్టూ పెరిగే గురువుకి శత్రుత్వం ఏముంటుంది అసలు గ్రహాలకు శత్రుత్వం అంటే వీరి భాగ్యం వాళ్ళు అవకాశం దానిపై దీన్ని ఏమంటారంటే థియలాజికల్ మీకు ఇవంతా వినప్పటికి ఏమవుతుందంటే మీకు సూర్యుని యొక్క స్వరూపం తెలియకుండా పోతుంది సూర్యులనే ఆయన ఒక ఆయన ఉన్నాడు అదొక నక్షత్రము నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ప్రకాశము కొత్తకము కాదు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అంటే ప్రకాశముది అని ఈ తేడా తెలియకుండా పోతాయి అన్నింటినీ కనుక ఒకే కథకూ ఆ సూర్యుడు ఉదయం ఇస్తున్నాడు అస్తమిస్తున్నాడు అని ఉత్తరాల్లో ఉదయాస్తమయాలు అష్ట స్వీకరించడం ఉదయించడం ఖాయం అస్తమించడం ఖాయం ఉదయించేందుకో పర్వతం అస్తమించేది ఇంకో పర్వతం అని కథలు పెట్టడం ఉదయా ఉదయాద్రి అష్టం దీని చుట్టూ వర్ణంలో చేస్తున్నాం దానికే ఏమైపోతుంది ఈ సూర్యుడు యొక్క ప్రకాశం కూడా కొంత క్రమంలో ఈ యొక్క జ్యోతిర్ బ్రాహ్మణంలో ఈ శక్సంసే ఆత్మ ఏం తెలిసిందో తెలియదు అలా చెప్తే సూర్యుడు గురించి ఉన్నటువంటి ఈ కాస్ అన్ని కూడా అపోహలన్నీ కూడా తొలగిపోయి కొంత మైండ్ ఫ్రీర్ అవుతుంది సూర్యుడు ఫలంగా అది రైతు ఉంటాడు అనే ఆత్మకు పూర్య నక్షత్రాదు దృష్టాంతంగా నియోజకవర్గం సూర్యుడు మన స్వరూపమైన కృతకముఖాన్ని అంటే క్రియాఫలము కాని నిత్యమైన ప్రకాశము ద్వారా మాత్రమే సర్వమును ప్రకాశింపజేస్తున్నాడు సూర్యుడు ముఖ్యమైన ప్రకాశకత్వము అదియే అంటే సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడంటే అదే ఆయన ప్రకాశకత్వం అదే అదే ముఖ్యం అవుతుంది ఒకటి ఇప్పుడు సింహ మానవక అన్నప్పుడు మానవకులు యొక్క మనుష్యత్వం ముఖ్యము సింహత్వం గౌరవమును కదా సూర్యుడు యొక్క ప్రకాశకత్వం ముఖ్యమే ఉంటుంది ఇంకా ముఖ్యం కానీ ప్రకాశకత్వం సూర్యుని రెండవ ప్రకాశకత్వం లేనే లేదు అసలు ఎందుకంటే సూర్యుడు ప్రకాశింపజేసే ప్రకాశము మరి ఒకటి లేనే లేదు అవున ఆత్మ నిత్యదృక్స్వరూపము కనుక చూచే ఆత్మ యొక్క చూపు లోపించేది కాదు అనే రచనములో విరోధము లేచబడినమే సూర్యుడిని అడుగుగా పెట్టుకోకపోతే ఈ ఆత్మస్వరూపం చేయాలి సూర్యుడిని అడుగు పెట్టి అతను బొమ్మలు కొట్లా కూడా ఒక సూర్యుడు సమస్త కోలికే ముందు అంటూ ఆత్మస్వరూపాన్ని అలాలోచించాలి తస్మాత్ న్రష్ దృష్టి విపరిలు విప్రతిషేధ్రంహో అస్తి చూడండి ఆత్మద్రష్ట కానీ దాని దృష్టి లోపించేది కాదు అనేది నిరోధము అని చూడదు అనిపోవచ్చు ఆ విరోధమనేది లేశము కూడా లేదు ఆత్మద్రష్ట ముఖ్యమైన ద్రష్ట నిత్యము ప్రకాశించేటువంటి చైతన్య స్వరూపము అది సిద్ధాన్ని మళ్ళీ పోష్యక్రియాత్య దృష్ప్రత్యయా శబ్దస్ ప్రయోగో దృష్ట ఆత్మ ముఖ్యమైన ద్రష్ట అంటే నిత్య ప్రకాశ స్వరూపము ఆత్మ అన్నప్పుడు ద్రష్ట అనే పదాన్ని ఆత్మ ముందు ప్రయోగించకూడదు ఎందుకంటే ద్రష్ట అంటే తృత్యది తృత్య అనేది నేను కనబడుతున్నా అక్కడ నేను ఊరిగా తృప్తి తృప్తనుకోలో తృ లేదండి అలాంటి ద్రష్టృలో అంది ఓకే సో సకాలం పక్కన సాగుంటే షా పక్కన సా చాలా ఉండదు సా అయిపోతుంది ఇప్పుడు షా పక్కన ఉండే తా ఏమవుతుంది చా అయిపోయే అష్టాలు అలా ఇప్పుడు తృప్త్యయాంత శబ్దం ఏదైనా కూడా తృత్యమే ప్రత్యేకం అంత మందు ఉండే శబ్దం ఏదైనా కూడా ఒక క్రియను చేసేది అనే అర్థంలో వాడతారు ఆ క్రియ కూడా అనిత్యమైన క్రియే అవుతుంది స్త్రీ అంటే అనిత్యమే ఎలాగ శ్రేష్ట ఇప్పుడు ఘంట అంటే తృప్తి లేదని మీరు అనుకోకూడదు ఇప్పుడు ధాతులు శబ్దం ఉందండి ధాతులు లోతులు ప్రథమ ఏకవచన ఎలా ఉంటుంది శబ్దజ్ఞానం లేకుండా పాఠం సర్వచ్చు కానీ పాఠం చెప్పకూడదు ఎందుకంటే శబ్దజ్ఞానం లేదు శబ్దాలు దాచేవాడు దీన్ని చూసాడు అనుకోండి యూట ఎక్కడ ఉంది చెత్తాన్ని తాగుంది కదా కాబట్టి ఇప్పుడు చేస్తా అంటే ఛేదించి వాడు అంటే నరుకువాడు నరకడం అంటే ఏదో నరకడం కాదు ఏదో బొమ్మని నరుకుతున్నాడు ఈ బొమ్మని నరుకుతున్నవాడు అన్నప్పుడు కూర్చుని చేయంత శబ్దం అంటే బొమ్మని ఎప్పుడు నరికిస్తూ ఉంటాడా ఎప్పుడైనా ఒకసారి నరికి కాబట్టి నరుకు అంటే ఎప్పుడో ఒకసారి నరుకుతాడు వాడు పగల కొడుకున్నాడు కొండలు బగలు కొడుతున్నాడు ఎప్పుడు ఎప్పుడో ఒకసారి బొగలు ఎప్పుడోసారి లభిస్తారు అలాగే ద్రంస ఎప్పుడోసారి దూస్తారు ఆత్మ ద్రష్ట అంటే ఎప్పుడోసారి దూసుకుందని వస్తాం అంతేకాని నిత్య దృష్టి స్వరూపము అమె అవైపాటి నొప్తము అని లభిస్తాం త్రష్ట అదే ఆత్మ ఖండించారు ఎందుకని ప్రకాశ శబ్ద ప్రయోగం గురించి మీరు శబ్ద చేయ శబ్ద్రయోగం సందర్భానికి ఇప్పుడు సూర్యుడిని ప్రకాశయిత అంటారు దీంతో మూడు ప్రయోగాలు ఉన్నాయి సూర్య ప్రకాశయతి ధాపు సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు ఇప్పుడు నేను ఈ వాటి ఈ వాటిని కదిలింపజేస్తున్నాను అంటే నేను క్రియలు చేస్తున్నాను ఘటమును కదుతున్నాను కదిలింపజేస్తున్నాను ఆ రకంగా సూర్యుడు ఏమైనా క్రియ చేస్తున్నాడా చేయట్లేదు కాబట్టి సూర్య ప్రకాశయది అన్నట్కంటే సూర్యం ప్రకాశవే అంటే బాబు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆయన ప్రకాశిస్తుంటే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి ఆయన నంబడి ఇవి ప్రకాశిస్తున్నారు ఆయన కఠినృష్ణుడు వీటన్నింటినీ కొట్టి ప్రకాశింప చేయట్లేదు ఆయన కూడా ప్రకాశిస్తున్నాడు ఆ నిత్య అవసరం లేదా ప్రకాశయతి అనే నిత్యం అనవసరం ప్రకాశతే అయితే ప్రకాశతే అంటే కూడా ధాతువే ధాతు అంటే మళ్ళీ క్రియాకులం ప్రకాశకే అని కూడా వద్దు అనేది ప్రకాశం సూర్యుడు అంటే ఆయన స్వరూపమే ప్రకాశము కాబట్టి సూర్యుడు స్వరూపము ప్రకాశమై ఉన్నప్పటికీ ఆయన ఎటువంటి క్రియను చేయకపోయినా పని కట్టుకుని ప్రకాశయ్యత అని ప్రయోగం చేస్తున్నారా లేదా అలాగే ఆత్మపక్ష ప్రయోగము చేయబడుతుంది గోకోడు పక్షం ప్రకాశకేషూ అన్యథాసంభవా ఆర్గ్యుమెంట్ మేము ఒప్పుకున్నాం సూర్యుడు నక్షత్రములు మొదలైన నిత్య ప్రకాశస్వరూపములైన గోడము ఏవి కలవో అవి తమ స్వరూపము చేతనే ప్రకాశిస్తూ ఉంటూనే ప్రకాశింపజేస్తున్నాయి అనే ఆ ఆర్గ్యుమెంట్ మేము ఒప్పుకున్నాం సూర్యుడు విషయంలో ఒప్పుకున్నాం కానీ నాకు ఆత్మని ఆత్మ విషయంలో మాత్రం మాట్లాడుకుంటారు ఇంకా అర్థమేదో చూసినా అండి ఆత్మ అనేది ఇది దాస ఆత్మ పరిచ్ఛిన్నమైన అల్పమైన దాసామైన ఆత్మ ఇది ప్రకాశింపదంటే ఆ భగవంతుడు ఇంకో ఆత్మ ఉంటాడు ఆయన ప్రకాశింపజేస్తే వీళ్ళు ప్రకాశిస్తారు వీళ్ళు దాస ఆత్మ కాబట్టి ఆత్మ ఎన్ను అటువంటి ప్రకాశం లేదు ఇప్పుడు మీరు ఆలోచించారు ఆత్మ స్వయం ప్రకాశము అని చెప్పాడు అనుకోండి భక్తులందరూ ముక్కు మీరు వేడి వేసేస్తుంటారు మాట్లాడేస్తున్నారు ఆత్మ స్వయం ప్రకాశం అంటాడు ఆ పరమాత్మను ప్రకాశింపజేస్తే కదా ఈ ఆత్మని ప్రకాశించేది ఆ ప్రజాపిత పెద్ద ప్రజాపిత ప్రకాశింపజేస్తే నిలుగు బుద్ధులను ప్రకాశిస్తాయి ఇవన్నీ స్వయంగా ప్రకాశంపేస్తున్నాయా అని ఈ రకమైన శంతుమెంట్ల ఆరోగ్యం పెడతారు మీకు అర్థమైనంతా తర్వాత ఆత్మను సూర్యుని ముందు స్వయం ప్రకాశం ఉందే ఒప్పుకున్నాను అక్కడ ఆ అర్జుమెంట్ అంతా ఎక్సెప్ట్ కానీ ఆత్మ మీద అలా ఉండదు ఆత్మ అది పరమాత్మ ఇంకెవడో ప్రకాశింపలు చేస్తేనే ప్రకాశింపలు అది కర్ణు వంటికే బుద్ధి కర్ణు వంటిది కూడా ఇది నా అది ఎందుకో తెలుసు దృష్టి విపరి లోప స్ ఆత్మ యొక్క దృష్టికి లోపము లేదు అని స్మృతి చెప్తుంటే కదా ఇప్పుడే కదా చెప్తుంది హే దృష్టి దృష్టే విపతి లోపే అది నా శిక్వాత స్థుతి చెప్తుంటే ఇక్కడ స్మృతికి బ్రహాంగా ఆరోగ్యమంటుంది ఎందుకంటే వాళ్ళు స్మృతిని అంగీకరిస్తారు కనుక అయితే పూర్వపక్షం పశ్యామి నా పశ్యామి అనుభవ దర్శనాత్ నా ఇది చే ఆత్మ నశింసని నిత్యమైన దృష్టి గలది అనే మాట మేము ఒప్పుకోం ఎందుకో తెలుస్తున్నాం అండి ఆత్మంటే నేనే కదా అవును ఆత్మంటే సందేహం అయితే నేను చూస్తున్నాను పశ్యామి అనుభవం నేను చూచుటలేదు నపశ్యామి అనే అనుభవం దీన్ని బట్టి నా చూపు ఒకప్పుడు ఉన్నది ఇంకోప్పుడు లేదు అని హేపుకుంటాం కాబట్టి నా అనుభవంలో నా చూపు ఒకప్పుడు ఉంది ఇంకోప్పుడు లేదు లేదు కదా అటువంటి సందర్భంలో ఆత్మ నిత్యమైన దృష్టి గలదని ఎలా అడుపు అనుభవం విరుద్ధంగా అని మళ్ళీ పూర్వం నా ఆ పూర్వపక్షం ఉంది కాదు కరణం వ్యాపార విశేషాపేక్ష అక్కడ మనుషులు అలా మాట్లాడుతూ ఉంటారు అలా వెలుస్తూ ఉంటారు నేను చూసుకున్నాను నేను చూసుకలేదు అని అన్నాడంటే కాదు వాడు ఏం ఆ కన్ను యొక్క ఐడెంటిఫై అయిపోతుంది కన్ను చూసినప్పుడు నేను చూసుకున్నాను అంటున్నాను కన్ను చూడడం మానేస్తే నేను చూపుకలేదు అనుకున్నాను వాడు తెలుసుకోవాల్సింది అది కాదు వాడు వాడు కాదు ఆ మాట తప్పు వాడు ఏమని తెలుసుకోవాలంటే కన్ను చూసినప్పుడు నేను చూసుకున్నాను కన్ను మూసినప్పుడు కూడా నేను చూసుకున్నాను అని తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా ఏదో లోక లోకంలో గతాను చూసుకో గతానుగతి కోహారం అవుతున్నది అంటే ఒక దారిని వెళితే అందరూ అదే దారిలో పొద్దు బోర్గా వాళ్ళతో శాస్త్రం వల్లికి మాత్రం నేను అవుతున్నాను కాబట్టి అదే కాబట్టి లౌకికమైన అనుభవాన్ని బట్టి ఆత్మస్వరూపము అనిత్యము అని నిర్ధారించట తెలుగు అక్కడ కరణ కరణం ఇంద్రియం అంటే చూపు కన్ను దాని వ్యాపారం ఇదని విశేషం అంటే ఆ వ్యాపారం ఒకసారి ఉంది దాన్ని బట్టి ఆ ఇంద్రియ వ్యాపారం ఉన్నప్పుడు నేను పశ్యాని అంటాడు అది లేకపోతే నపశ్యామి అంటాడు అంతే తప్ప ఇది చీకట్లో వెళ్ళారు చీకట్లో మీరు పశ్చామయా నపశ్యానియా కర్మ ద్వారా చెప్తే నపశ్యామి లోపల ఎలుగును బట్టి చెప్తే పశ్చామి కాబట్టి ఈ అనుభవాలని ఆధారంగా చేసుకుని తక్కువ నేను ధ్యానం పొందేట తెలుగు తక్కువ ఇది ఈ పూర్వపక్షం సిద్ధాంతం పూర్తి చేసి నెక్స్ట్ మంత్ రెండు వచ్చి తర్వాతి క్లాసు లో ప్రవేశిస్తారు సోమవారం క్లాసు పోరున్న అమ్మే పోరున్న